అంచేతనే మనకి విభూతులు అవసరమైనాయి అట్లీస్ట్ టు బిగిన్ విత్ కొంత విభూతుల ఎందు ఈశ్వరుల్ని భావన చేయటం అభ్యాసం చేస్తే కొంతవరకు ఉపయోగపడుతుంది అందుకోసం శ్రీకృష్ణుడు ఆ విభూతులను చెప్తూ ఉన్నాడు లేదు ఆదిత్య గతం తేజ ఆదిత్యుని ఎందు ఆదిత్యుడు తేజస్సు గలదు సూర్యుడు గురించి వేద మంత్రాల్లో ఏమని చెప్పారంటే సూర్య ఆత్మ జగతస్థుష ఎప్పుడైనా విన్నారా సంధ్యావందనం చేసి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మంత్రం సూర్య ఆత్మ జగత్య ఇప్పుడు మనకు వచ్చిన మంత్రాలు అసలే వచ్చిన మంత్రాలే కొద్దిగా వచ్చాడు రెండో మూడో నాలుగో అరడవని మంత్రాలు వచ్చాడు వాటికి అర్థం తెలుసుకుంటే మంచిది మొత్తం వేదవంత్ర చదివిన వాడికి అర్థం తెలుసుకోవడానికి మళ్ళీ ఏళ్ళు కోరుకుంటే మనకు వచ్చిన మంత్రాలయం నాలుగైనప్పుడు వాటికి అర్థం తెలియడంలో కష్టం లేవు జగత కదిలే ప్రాణులకు తస్ఫృష కదలని ప్రాణులకు చా కూడా సూర్య ఆత్మ ఆ సూర్య భగవానుడే సారమై ఉన్నాడు ఇప్పుడు ఈ దేహంలో ఉన్న శక్తి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఆ సూర్యుడి వచ్చింది శక్తి క్షామలలో ఉండే శక్తి అంతా కూడా సూర్యుడి నుంచే వచ్చింది కాబట్టి ఈ భూలోకం మీద భూమండలంలో ఏ ఏ ప్రాణులు కదలుతున్నావో కదలనివో వాటన్నిటికీ కూడా ఆ ప్రాణశక్ష్టి రూపంగా ఆ సూర్యభగవానుడే ఉన్నాడు సూర్యుని ఎందు రెండు ఒకటి వేడి రెండు కాంతి రెండు కలిస్తే తేజ అని అంటారు ఎదు ఆదిత్య గతం తేజస్సు కలదు అంటే వెలుగు వేడి ఈ రెండు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సూర్యని అందరు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే ఆయన వెలుగుని వేడిని అలాగా గుట్టల గుట్టల కింద ఉంటాడు ఆయన ప్రసరించేటువంటి వెలుగు వేడిలో జీరో పాయింట్ మనకు వస్తుంది సూర్యుడిని చూసే వెలుగు వేడు అంత వెలుగు వేడి ఉన్నది ఆ తేజస్సు అది ఎంత తేజస్సు అంటే అఖిలం జగత్ భాసయతే సకల జగత్తుని కూడా అది ప్రకాశింపజేస్తుంది ఉద్యంతమస్తంతమాదిత్యమ్యాయం విన్నారా ఉన్నామండి ఉద్యంతం అసంయంతం ఆదిత్యం అభిధ్యాయ మీరు ఉరయిస్తున్న సూర్యుడికి అభి అంటే అభిముఖంగా నిలబడి దండం పెట్టండి దండం పెట్టి ధ్యానం చేయండి ఎంతసేపు వీలు పెడితే ఎంతసేపు ధ్యానం చేయడం ధ్యానం చేయడం అంటే శరీరంతో దండం పెడతాం నోటితో మంత్రం చెప్తాం మనస్సుతో భావన కూడా చేస్తాం అయితే మనకి సమస్య ఎక్కడొస్తుందంటే చేతితో దండం పెడతాము నోటితో మంత్రం చెప్తాము మనస్సుతో భావన చేయడం దగ్గర కొంత ఇబ్బంది మనం ఎదుర్కొంటాము కారణం ఏంటంటే మనస్సు సూక్ష్మంగా ఉంటుంది ఇప్పుడు కూడా సూక్ష్మమైనది దానిని పట్టుకోవడం కష్టం ఇప్పుడు ఆ ద్వారంలోంచి వెళ్ళిపోరా అంటే వెళ్ళిపోవచ్చు స్థూలంగా ద్వారం ఉంది మీరు స్థూలంగా ఉన్నారు వెళ్ళిపోతారు సూదిలో దారం పెట్టరా అంటే కష్టం మీకంటే సూక్ష్మంగా ఉంటుంది కనుక సో అలాగే సూర్యుడికి దండం పెట్టు మంత్రం చదువు ఈ రెండు చేసేస్తాం కానీ మనస్సుతో భావన చెయ్యి అన్నది మీరు పని కట్టుకుని చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలి ఎలా చేయడమేటి భావన చెయ్యి అని గుర్తుపెట్టుకుని భావన చేయడమే ఇండి దానికి భోజనం ఎలా చేయాలి భోజనం ఎలా చేయాలి ఎలా చేస్తూ ఉంటారే కదా అలాగే చేయడం ఉంటే అలాగే సూర్యుని వైపు తిరిగి నమస్కరిస్తూ భావన చేయాలి అయితే సూర్యుడు మరీ పైపు వచ్చిన తర్వాత చేయకూడదు ఎందుకంటే సూర్యుడు మరీ ఎనిమిది తొమ్మిది అయినప్పుడు సూర్యుడు కేసి ఎదురకుండా నిలబడి చేస్తాడనుకోండి అలా కొంతకాలం చేస్తే మీ కన్నుకి లేనిపోని సమస్యలు వస్తాయి కాబట్టి అలా చేయకూడదు ఉదయిస్తున్న సూర్యుడు అంటే ఉదయిస్తున్న సూర్యుడు ఎక్కడుంటాడు మీరు ఇలా నిలబడ్డారనుకోండి హొరైజన్లో మీకు ప్యారలల్గా ఉంటాడు లేదా వర్షమే అదే సూర్యుని యొక్క ప్ర ఆ వర్షమే సో ఇలా ప్యారలల్గా ఉంటాను సూర్యుడు ఆ ప్యారలల్ కంటే డౌన్లో ఉంటాడు ఈ సేమ్ లెవెల్ ఐ లెవెల్కి డౌన్లో ఉంటాడు లేదా ఐ లెవెల్తో ఈక్వల్గా ఉంటాడు లేదా ఐ లెవెల్కి కొంచెం పైకి ఉంటాడు ఇలాగ చూడటమే సూర్యుని అంతే తప్ప అలా కాదు అటువంటి సమయంలో సూర్యుడి చేసి కొద్దిసేపు చూడవచ్చు డైరెక్ట్గా కాదు అప్పుడు కూడా అలా సూర్యుడికి స్థలం ఉంచి నమస్కరించి భావన చేసుకుంటాం అలా నేను చెయ్యాలి దీన్ని నిత్యకర్మ అంట ఎందుకంటే సూర్యుడు ప్రతిరోజు ఉదయం వస్తాడు అస్తం ద్యంతం విడిపోయేప్పుడు కూడా ఇలాగే చెయ్యాలి అయితే ఆధునిక లైఫ్ స్టైల్లో వెళ్ళిపోయేప్పుడు కష్టం అవుతుంది ఎందుకంటేమో ఉద్యోగాలు వేపు చేస్తూ ఉంటారు కనుక ఉదయం చేయకూడదు మటుకు తప్పకుండా దీని గురించి ఆలోచించాలియంతమాదిత్యమ్యాయం ధృవం ఈ కర్మను రోజు చేస్తూ ఉండాలి బ్రాహ్మణో విద్వాన్ తెలిసి చేయాలి మీకు వేదమంత్రాలలో విద్వాన్ అంటే పండితుడు అని కాదు అని అర్థం కాదు అది ఉపాసనకి సంబంధించిన పదం అని విద్వాన్ అంటే అది తెలిసి చేయుట అదిగో సూర్య భగవాన్ అనే రూపంగా సూర్యుడు రూపంగా ఆ పరమాత్మయే మన ముందు ప్రకాశిస్తున్నాడు అని తెలిసి చేయాలి తెలిసి విద్వాన్ సకలం భద్రమష్మితే విద్వాన్ తెలిసి చేసినట్లయితే సకలం భద్రమష్మితే అన్ని మంగళాలు మీకు కలుగుతాయి నిజానికి ఆ టైంకి సూర్యులు ఉదయించి టైంకి మీరు స్నానం చేసి సూర్యుడు ఎదురకుండా నిలబడి దండం పెట్టడమే పెద్ద మంగళం అంతకంటే వేరే మంగళం అక్కర్లా అంటే అక్కడైతే మీరు ఆరోగ్యంగా ఉన్నారు చక్కగా ఉత్సాహంగా డిసిప్లిన్గా ఉన్నారు అని తెలుస్తూనే ఉంది కదా రోగాలు అవి లేకుండా దేవుడికి ముందు ఇలా దృఢంగా నిలబడి నమస్కారం చేస్తున్నారు అది ఆరోగ్యం అది సకలం భద్ర వస్తుంది ఎందుకో తెలుసు అసవాద్యోహేతి ఈ ఆదిత్యుడే ఆ పరమాత్మ రోజు పొద్దున్న నేను ఎటో ఒకతను స్ఫోతుల మీద వేగంగా వెళ్ళిపోతున్నాడు అహలో స్వామిజీ అనేది కలిసాడు ఏదో ఇక ఎటు వెళ్తున్నావు ముఖ్యం అటవరసకి సూర్య దేవాలయానికి వెళ్తున్నానండి అన్నాడు సూర్యదేవాలయం తిరుమల ఇబ్బందులో ఉంది అక్కడికి వెళ్తున్నానండి అన్నాడు నేను ఒకసారి వెళ్ళరా అన్నా వచ్చాను అలా చూడలేదు చూస్తే సూర్యుడు కనుకుంటాడు సూర్యుడు అప్పుడే వేయిస్తూ ఉంది అతను సూర్యు దేవాలయానికి వెళ్ళి దండం పెట్టింది ఆఫీస్కి వెళ్ళిపోయే హడాళ్ళలో ఉన్నాడు చెప్తే దండం పెట్టింది అలా తిరగబోయే దండం పెట్టింది అంటే మనిషి విద్య ఎలా పనిచేస్తూ ఉంటాడు మనిషి విద్య ఎలా పనిచేస్తుందంటే సో కఠినం నా పక్షీయతే సరళం న రోచతే నాకు సడెన్గా గుర్తుకొచ్చింది చూడండి అటెంబీ ఇది సూత్రం ఇది సమతా సూత్రము అంట వినోదయ్య గారి సూత్రం నేను ఆధర్ కూడా మీకు చెప్తున్నా కఠినం నా పచ్చ్యతే సరళం నా రోచతే వీడికి వంకాయ కారం పెట్టి కూర వేసి భోజనం పెడితే అరగదు బెండకాయ చట్టుడి తగ్గితే కాబట్టి కలగొడుతున్న సూర్యుడు దండ అంటే వీడికి నాస్తుంది దేవాలయానికి వెళ్ళాలి టిక్కెట్ కొనాలి క్షీలో నిలబడాలి ఏదేదో చెయ్యాలి ఆ కనపడి కనపడని విగ్రహాన్ని దూరం నుంచి చూసి కనపడి నేను సంతోషపడి బయటికి రావాలి ఏం కనబడుతుంది ఇక్కడి నుంచి అక్కడ ఉంటాడు నేను గురువాయూరప్ప దేవాలయానికి వెళ్ళాను వెళ్ళి ఎలా తోసేస్తున్నారు చూశాను స్వామీజీ కన కనపడిందని నాకు ఎందుకంటే కనబడింది కాదు ఆల్రెడీ తోసేసారు ఇంకా కనబడేదా కనపడలేదంటే ఏంటి అని తూర్పు తిరిగి దండం పెట్టాలి ఆల్రెడీ అలా తుర్తీలో తోసేసే కనబడదు చెప్పదు కనపడలేదు అయిపోయింది సరే ఏదో హోటల్లో రూమ్ బుక్ చేశారు వెళ్ళి పడుకునేప్పుడు పదకొండో ఎంత అయింది ఉన్నాడు పొద్దున్న ఐదుంటికి ఏదో చిన్న ఫేవరిష్గా లేచాను లేచి ఒకప్పుడు టీవీ ఏదో చదువుదాం అనుకుంటూ ఉంటాయి స్వామీజీ మళ్ళీ దర్శనానికి వస్తారా అంటే నేను కనపడలేదని మనస్సులో ఉంది అలా చూశాను చూస్తే పెద్దాపరం చేంతాడంటుంది క్యూ నిన్న అయిపోయింది దర్శనం అని చెప్పి ఏమిటి దర్శనం చేస్తారు ఏం దర్శనం చేస్తారు అదేమైనా కనపడుతుందా పెడుతుందా ఇప్పుడు ఇక్కడ మా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తే యోగ బాలాజీ చక్కగా కనపడుతుంది మీరు తిరుపతి విద్య ఏం కనపడుతుంది మీకు విద్య ఏదో ఉన్నట్టు కనపడుతుంది కాబట్టి ఆ కన ఉదయించేటువంటి సూర్యుణ్ణి అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మై వసన్ బ్రహ్మ ఏతి ఆదిత్యుడే బ్రహ్మ కాదన్నా కాదయా నువ్వు బ్రహ్మవే నువ్వు కూడా బ్రహ్మవే బ్రహ్మ ఇ ఉంది బ్రహ్మకి నమస్కారం చేసి బ్రహ్మను వర్షిచ్చేసి బ్రహ్మలో విలీనముగుతున్నాడు బ్రహ్మ బ్రహ్మని పూజించి బ్రహ్మను చేరుతున్నాడు బ్రహ్మ్రహ్మాత్వే ఏం లేదా అసావాదిత్యో బ్రహ్మ ఈ సూచయించే సూర్యుడే అపరమాత్మ చూడండి ఇది ఎలా ఉన్నాను కాబట్టి యదాదిత్య గతం తేజ జగద్ భాసయతే జగతు భాసయతే ఆదిత్య మండలంలో ఉండే తేజస్సు అదే ఈశ్వరు గాయత్రీ మంత్రం నాయత్రియా పరం మంత్రం నా మాతు పరదైవం బ్రహ్మచారులు గృహస్థులు వాళ్ళకి గాయత్రి మీద ఇంట్రెస్ట్ ఉండదు ఏదేదో మంత్రాల వెంట పరుగులు తీస్తూ ఉంటారు ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంటుందంటే మనకుండే క్రేజ్ని బట్టి మార్కెట్ ఉంటుంది మనకి దేని మీద క్రేజ్ ఉంటే మార్కెట్ దాన్ని తగ్గట్టుగా నిర్మాణం అవుతూ ఉంటుంది మార్కెటే కాదు అన్నీ అలాగే మతం కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు జనాలకు మంత్రాలు కావాలనుకోండి మంత్రాలు కావాలంటే మంత్రాలు దొరుకుతాయి ఏవో మంత్రాలు ఉంటాయి లోపల ఈ మధ్యన మాకు ఏదో సరిగ్గా ఏది కలిసి రావట్లేదండి జీవితంలో ఇది హర్కత్ బర్కత్తుగా అనుకూలంగా లేదు అంటే సమ్ కైండ్ ఆఫ్ అండ్ ఉర్దూ ఎక్స్ప్రెషన్ హరకత్ బర్కత్ అంట అంటే అది సరిగ్గా లేదు ఏది కలిసి రావట్లేదు అన్నీ కూడా అసందర్భంగా ఉంటున్నాయి ఏదైనా మంత్రం చెప్పండి అంటే గాయత్రి గాయత్రి వల్ల గాయత్రి మాకు వచ్చునండి గాయత్రి వల్ల ఏమవుతుంది గాయత్రి మంత్రం ఇప్పుడు ఇదే టైలీగా పెట్టేసినా అదేదో మోక్షం ఏదో అంటారు ఇప్పుడు ఇమీడియట్ సమస్యకి పరిష్కారం అయ్యే మంత్రం ఏదైనా చెప్పండి చెప్పండి సరే కదా గురుదక్షిణివ్వు గురుదక్షిణం తీసుకొచ్చా తీసుకొచ్చా మంచి ఓం గుమ్ గురవే నమో జగన్ అని మనకు గుమ్ గురవే నమ అని మంత్రం అప్పచెప్పి పంపించారు సో దాన్ని చెప్పండి చేస్తూ This is how people are. <laughs> gura Veya Ramaha te Mantra Nala Anika Nisadu. Gura Veya Ramaha na Rati Kuri Devad look like Mantra. Kabatai, that means Om Peta. Om Laya Mata Sala Mantra Veya Lata. Om is a valid syllable. Kabatai, just to give it a shape of a mantra, add one thing more. Om Gun Gura Veya Ramaha. ఈ బీజాక్షరాలు అనేవి కొన్ని శాస్త్రీయంగా ఉన్నాయి కొన్ని కల్పించము ప్యారడీ అంటారు ప్యారడీ అంటే ఒకదాన్ని చూసిన కోసే కల్పించటం అలాగే ఉంటారు అలాంటి మంత్రాలలో కాబట్టి గాయత్రి మంత్రం గృహస్థులు ది పాయింట్ గంట్రైంట్ మే గృహస్థులకు గాయత్రి బ్రహ్మచారులకు గాయత్రి వానప్రస్థులకు కూడా గాయత్రి సన్యాసులకు గాయత్రి ఉండదు వీళ్ళు మంత్ర త్యాగం చేస్తారు గాయత్రీ మంత్రాన్ని త్యాగం చేస్తారు మిగతా మంత్రాలను కూడా దాంతోపాటు ఓం అనే మంత్రాన్ని అక్కపెట్టుకుంటారు ఓంకారం అనే మంత్రం ఉంధ సన్యాసి మిగతాలు ఒక వ్యవస్థ కాబట్టి ఆ గాయత్రీ మంత్రం చూడండి మీరు సో అంటే ఇప్పుడు సన్యాసి గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించకూడదని కాదు అభిప్రాయం చంద్రుడు చంద్రుడు ఉచ్చరించకూడదు అన్ని మంత్రాలను ఉచ్చరించదు కానీ గాయత్రీ మంత్ర ఉపాసన ఉండదు అయితే ఓంకారోపాసనే ఉంటుంది సం విధి ఇయత్రీ మంత్రం చూడండి ఎలా ఉంటుందో చాలా సింపుల్గా ఉంటుంది మీరు మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చేరించటం నేర్చుకోవాలి మంత్రాన్ని ఉచ్చేరించేప్పుడు సరిగ్గా ఉచ్చేరించాలి నేను గత సాల కాలం నుంచి అమెరికా వెళ్తున్నాను నేను అమెరికా వెళ్తూనే నేను గమనించిన మొదటి సత్యం ఏమిటంటే నా ప్రొనౌన్సియేషన్లో మార్పులు చేసుకోవాలి ఇంగ్లీష్ పదాలని నేను ఉచ్చరించే విధానము బాగోదు కొన్ని పదాలు అని నాకు అర్థమైంది అప్పటి నుంచి నేను ప్రతి క్షణము కూడా ఫోకస్గా పెట్టుకుని ఆ ఉచ్చారణని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నా నేను ఒకసారి ఎగెనెస్ అన్న ఇండియాలో అందరూ ఎగినెస్ అనే అంట ఎగెనెస్ అనేది తప్పు దాని స్పెల్లింగ్ ఎలా ఉంది ఏజీఏఎన్ఎస్ టీఎన్ఎల్ యూ హు ప్రొనౌన్స్ దాట్ జైన్ అలా ప్రొనౌన్స్ చేయాలి వాళ్ళ అలాగే ప్రొనౌన్స్ చేస్తారు ఎగెన్ అని ప్రొనౌన్స్ చేస్తారు తప్ప ఎగెనెస్ అని ప్రొనౌన్స్ చేయాలి నేను ఒకసారి ఎగెనెస్ అన్నా కున్నాడు ఏడేళ్ల కురాడు అవి అది సైడ్ ఎయిన్ అని అడిగాడు ఏడేళ్ళు ఉండవు అడిగి అంటే నేను యా దట్ ఈస్ వాట్ యాన్సర్ నేను వైద్యున్నాను ఈ లోపల లోపలి నుంచి అమ్మగారు వెళ్తున్నా స్వామి చిత్రులు అలా మాట్లాడుతున్నావు తప్పు తప్పు అని అంటున్నా తప్పు ఏమి కాదు లక్ష మీ స్పీక్ చెప్పమ్మా దెన్ వైస్ యూ స్పీక్ రాంగ్ ఉంది యా మిస్ ది నా కరెక్ట్ మైస్ ఈ ప్లీజ్ కరెక్ట్ మీ అగైన్ ఓకే అగెన్ ఆ భాషణలాగా మనం ముఖ్యాలి నేను ఒకసారి ఈ దేవాలయంలో ఉండే కానీ ఏమంటారంటే ఆల్టార్ అంటారు ఏఎల్ టిఏఆర్ నేను వస్తాది ఆల్టార్ ఏ మొదటికి దీర్ఘము రెండో ఏకి హ్రవము ఉండాలి తప్ప మొదటి ఏ దీర్ఘము రెండు అలాగే అల్టార్ అని వాళ్ళకి అర్థమే కాదు క్లాస్ అయిన వచ్చినాయి ఒక అమ్మగారు నా దగ్గరకి వచ్చి వాటికి సార్ దీనికి బట్టి అంటే ఎప్పుడు ఏఎల్ టీఏఆర్ సారీ ఇట్ ఇస్ కరెక్టా ఇట్ ఈజ్ ఆల్టర్ ఏ సో ఫస్ట్ ఏ దీర్ఘం అనమాట సెకండ్ ఇయే హ్రస్వం నేనేం చేశాను ఫస్ట్ ఇయర్ హ్రస్వం చేసి సెకండ్ ఇయే దీర్ఘం చేశాను అంటే అప్పుడు రూమ్కి వచ్చి ఇంపొజ్ చేశాను ఆల్టర్ ఆల్టర్ ఆల్టర్ ఆల్టర్ ఉచ్చరించేప్పుడు సరిగ్గా కరెక్ట్ చేసుకుని ఉచ్చరించదు నాకు వాళ్ళు చెప్పారు స్వామిజీ మీ ఉచ్చారణ చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు నాకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు అదేదో ఇప్పుడు గాయత్రి మీద రాసి ఉన్నాయా నేను శ్రేణిని పెట్టుకుంటాను అని చెప్పి కూడా సో ఉచ్చారణ మనం దిద్దుకోవాలి అంతేగాని తప్పుగా ఉచ్చేరించకూడదు ఎందుకంటే గాయత్రీ మంత్రం గురించి చెప్పబోతున్నాను అందుకోసం అన్నా ఇది గాయత్రీ అక్కడ ఉన్నది గాయత్రీ మంత్రంలో ఓం అని ఓం తో నిమంటారు భూర్భువస్తువహ అని వ్యాహుతులు అది కూడా పెడతారు ఓం భూర్భు వస్తుమహ అని పెడితే ఇంకా మళ్ళీ ఓం అక్కర్లేదు మళ్ళీ ఓం దత్త అలా అక్కర్లేదు ఒకసారి ఓం వస్తే అది చాలు మళ్ళీ మధ్యలో మీరు గుర్తొచ్చినప్పుడల్లా ఓం అంటూ ఓం అన్నారు ఓం అనుకోడు అలా అనుకోడు ఓం సో ఓ సువ ఓం తనో తత్సవితరు అను వరవేణీయం భర్గో దేవస్థీమీ యోన విసర్గుంటుంది యో న ప్రచోదయా అని ఉచి దాని అర్థమైనట్టు తెలుసిన అదిగో ఎదురుకుండా కనపడే సూర్యభగవానుడు సూర్యుడు నిజానికి సూర్యుడు కాదు సూర్యమండలం ద్వారా సకల ప్రాణికోటిని సృష్టించి కాపాడే ఆ పరమాత్మ కవిత సవిత అంటే సూర్యుడని కాదు ప్రజాపతి సృష్టికర్త అంటే ద క్రియేటర్ ద క్రియేటర్ అంటే ఎవరు గాడ్ కాబట్టి ఆ పరమాత్మ యొక్క తేజస్సు సూర్యమండలమునందు గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నది ఇప్పుడు బల్బు ప్రకాశిస్తుందా లేకపోతే బల్బునందు ఎలక్ట్రిసిటీ ప్రకాశిస్తుందా బల్బు నందు ఎలక్ట్రిసిటీ ప్రకాశిస్తాం ఎలక్ట్రిసిటీ యూనివర్సల్ బల్బు ఈజ్ అ లిమిటెడ్ ఎగ్జెంట్ ఉపాధి లిమిటెడ్ ఉపాధి లిమిటెడ్ ఉపాధి అయిన బల్బులో అన్లిమిటెడ్ ఎలక్ట్రిసిటీ ప్రవేశించి తనను తాను ఒదిగించుకుని తనను తాను ఒదిగి ఎలక్ట్రిసిటీ ఒదగాలి ఒదగలేదనుకోండి బల్బు కాలిపోతుంది టెన్ థౌజండ్ ప్రవేశించేసింది కాలిపోతుంది కాబట్టి బల్బులోకి ఎంత ప్రవేశించాలి 200 హండ్రెడే ప్రవేశించాలి టెన్ థౌజండ్ ప్రవేశించుకోండి మీరు సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకుంటారు సెల్ ఫోన్ ఛార్జర్ ఉంటుంది ఆ ఛార్జర్ ఆ స్విచ్ దగ్గర పెట్టేది సాకెట్లో పెట్టి ఎలా ఉంటుంది ఎంత ఉంటుంది ఎందుకు ఉంటుంది ఆ సాకెట్లో టూ ట్వంటీ ఉంటుంది ఎలక్ట్రిసిటీ అది మీకు రెండుకో మూడుకో తగ్గించి సెల్ ఫోన్లోకి పంపిస్తుంది మొత్తం టూ ట్వంటీ అంతా పెట్టేసారీ సెల్ ఫోన్లోకి ఈ సెల్ పోతుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఒదిగి ఒదిగి ఒదిగి ఆ సెల్ ఫోన్లో ప్రవేశిస్తుంది అలాగే ఎలక్ట్రిసిటీ ఒదిగి బల్బులో ప్రవేశిస్తుంది అలాగే ఆ పరమాత్మ యొక్క తేజస్సు ఒదిగి సూర్యమండలంలో ప్రవేశించినది ఒదిగి కాబట్టి కవితు వదేనీయం భర్త ఆ పరమాత్మ యొక్క సర్వశ్రేష్టమైన తేజస్సు ఎటువంటి తేజస్సు అంటే అనంతమైన తేజస్సు అంత తేజస్సు సూర్యమండలంలో ప్రవేశిస్తే సూర్యమండలం చిన్నా భిన్నం అయిపోతుంది మొక్కలు మొక్కలు అయిపోతుంది ఉండదు అది ఒదిగి సూర్యమండలంలో ప్రవేశించింది చవితు వరేణ్యం భర్గో దేవస్థ్య చవితు దేవస్థ్య వరేణ్యం భర్గ సూర్యమండలం ముందు ప్రకాశిస్తూ ఉంది దాన్ని మేము ధ్యానము చేస్తున్నాము ధీమహి ఎలాగంటే అదే తేజస్సు ఇక్కడ కూడా ప్రవేశించింది ఎందుకంటే సూర్యుడి కేసు చూడాలంటే చూపు వెనక్కాల ఆ వెలుగు ఉండాలి సూర్యుడిని భావన చేయాలంటే మనస్సు వెనకాల వెలుగు ఉండాలి మనస్సు మనలో మనసో మన చక్షుషు చక్షుఃలుగే కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఆ వెలుగు ఒదిగి సూర్యమండలంలో ఉన్నది మరింత ఒదిగి ఈ హృదయమండంలో ఉన్నది ఈ హృదయమనంలో ఉండే వెలుగు ఆ సూర్యమండలంలో ఉండే వెలుగు దండం పెడుతోంది అంటే వీళ్ళు అదే ఊహిహువా అదే మాట కనుక ఇక్కడ ఉండే బుద్ధివృత్తులను ప్రేరేపించుతున్నది అంటే మనసో మనహ అనమాట బుద్ధివృత్తులను ప్రే ప్రేరేపించటం అంటే మనసో మనహ మనస్సుకి కెషితం పతకి ప్రేషితం మన దేనిచేత ఆదేశించబడినదై మనస్సు ఆయా వస్తువులను కాగ్లేస్ చేస్తోంది అని అడిగాడు ఋషి అదిగో ఆ మనస్థితి మనస్థు మనస్థితికి మనన శక్తిని అనుగ్రహించిన వెలుగు ఆ వెలుగే అక్కడ ఉన్నది ఈ వెలుగు ఆ వెలుగుకి దండం పెడుతోంది ఇది అది ఒకటే వెలుగైతే దండం పెట్టడం ఎందుకు అంటే ఉపాధి భేదాన్ని అనుసరించి ఆ దృష్టితో భేద దృష్టి ఉన్నంత ఈ వెలుగు ఆ వెలుగుకి దండం పెడుతోంది ఏమండి భేదం అన్నది కల్పితము అని తెలియట్లేదా దాని ముఖం దృష్ట్యా తెలియట్లేదు మిమ్మల్ని భేదబుద్ధితో ఎవడు దండం పెట్టమన్నాడు భేదబుద్ధిని పక్కన పెట్టి దండం పెట్టండి ఎవడు కాదన్నాడు శివోహం శివోహం అని మీరు అంటారంటే మేమేమో అడ్డుపడ్డాం నేనేం మిమ్మల్ని కోకలు వేసే అని నేను మిమ్మల్ని వెళ్దామన్నా గోహెడ్ నాకు శివోహం అన్నాలంటే ఇంకా నాకు ధైర్యం దాల్తారు సరే బట్ నేను అలా భయభీతులు లేకపోతే నమస్వాడంతో ఉండు కొంతకాలానికైనా నీ భయం పోయిన శివోహం అంటావేమో అని నేను ఆశిస్తాను కాబట్టి ద్వైతాన్ని ఎవడు సపోర్ట్ చేస్తున్నాడు ద్వైతాన్ని గుర్రున్నవాడు ఎవడన్నా సపోర్ట్ చేస్తాడా తలకాయ మెడకాయ లేదు తలకాయ ఉన్నవాడు ద్వైతాన్ని సపోర్ట్ చేస్తాడా చేయడు కానీ చాలా ముఖ్య వారు వాళ్ళకి అది లేదల వాట అంతే కదా అది వాటే కనుక సో అద్వైతం అదే వెలుగు అక్కడ ఇక్కడ అది గాయము కనుక అదే అభిప్రాయాన్ని ఈ మంత్రం ఇక్కడ మనకి చెప్తూ ఉన్నది కనుక యథాదిత్యగతం తేజ అఖిలం జగద్యతే ఆ తేజస్సు నా తేజస్సే మామకం తేజ దీంట్లో రహస్యమైనట్టు తెలుసునండి నేను ముఖానికి త్రీమోయో రాసుకుని ఇది వెలిగిపోతుంది ముఖం ప్రకాశిస్తుంది సుతో జంక్కి నా ముఖము అంటే మీరు సంసారంలో బంధులు అవుతారు పరిచ్ఛిన్నమునందు మమకారము బంధిస్తుంది సర్వమునందు మమకారము ఈ జగత్తంతా నాదే ఆ సూర్య ప్రకాశము నాదే ఆ సూర్యుడిలో ప్రకాశించేవాడను నేనే చంద్రుడిలో సల్లదనాన్ని ఆహ్లాదాన్ని కలిగించేవాడను నేనే సముద్రంలో ఉకలు వేస్తున్నది నేనే అని ఒక కవి అన్నాడు మీరు అలాగ సర్వమును నేను నాది అన్నట్లయితే దాని పేరే మోక్షం పరిచ్ఛిన్నమైన దాన్ని నాది నేను అంటూ ఉంటే దాని పేరే బంధము శ్రీకృష్ణుడు మమా మమ అంటాడు ఎలాంటి మామ అంటాడు ఆయన ఆ సూర్యుల్లో తేజిస్తు నాదే చంద్రుల్లో తేజస్తు మొహు అది నాదే కొన్ని అగ్నిలోది మరొహడు అది నాదే ఇంకా అసలు ఏ పేజెస్ ఉంటే అదంతా కూడా నాదే అంటే ఏం చేసేదనమాట ఆ అహంకారాన్ని ఆ మమకారాన్ని బ్లోట్ చేసి చేసి చేసి చేసి ఎంత పెద్దది చేసేది అంటే మమకారాన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ మమకార అటువంటి అంచేతమే మీకు డిజైర్ ఉంటే యూ డిజైర్ ది హైయ్యస్ట్ నాకు పరమాత్మ కావాలి అని మీరు కోరుకోండి అది ఇది ఈజ్ నాట్ ఎ డిజైర్ ఏమో నాకు కొద్దిగా డబ్బు కావాలి అని కోరుకున్నారనుకోండి అది డిజైర్ ఈ సృష్టిలో ఉండే సంపద అంతా నాదే ఇట్ ఈజ్ నాట్ ఈ సృష్టిలో ఉంటుంది మీ అందరి ఏకుల్లో ఉన్న డబ్బులు అవన్నీ నాదే అది ఇప్పుడు ఏం చేయమంటారు ఒక సంచి పెట్టి కలెక్ట్ చేయవే కదా అవన్నీ నాదే కదా కల ఉండేవాళ్ళు ఎక్కడ ఉన్నాయో ఒకరు మరి ఖర్చు పెట్ట ఖర్చు పెట్టండి మంచి ఖర్చులు కూడా పెట్టండి కానీ నేను పర్మిషన్ ఇచ్చేస్తున్నాను కాబట్టి ఆ మమకారాన్ని బాగా పెంచేయాలి అదే పనిచేస్తున్నాడు ఆయన మామకం అదంతా నాదే మరి చంద్రుడు చంద్రుల్లో ఉన్నటువంటి ఆ వెలుగు అది తేజస్సు అనడానికి వీల్లేదు కానీ తగ్గట్టుగా మార్చుకోవాల్సి ఉంటుంది చంద్రుడిలో వెన్నెల ఉంటుంది వెన్నెల చల్లగా వెలుగే చల్లగా ఉంటుంది సూర్యుడు ఉదయిస్తే ప్రపంచమంతా నిద్రలేస్తుంది పక్షులు పశువులు అన్ని చప్పుళ్ళు చేయడం ప్రారంభిస్తాయి సూర్యుడు ఉదయిస్తే చంద్రుడు ఉదయించినట్టు కూడా మీకు తెలియదు ఎప్పుడైనా చంద్రుడు ఉదయించిన సంగతి మీకు తెలిసిందా తెలియదు చంద్రోద ఎప్పుడైనా ఎవడైనా అడిగాడా అడగరు ఎందుకంటే చంద్రుడు అంత కామ్గా సైలెంట్గా ఉదయిస్తాడు సూర్యుడు బాజా భజంత్రిలతో ఊహిస్తారు కావు కావు కావు కావు అంటూ కాకులు పక్షులు ఇవి అవి ఎంత హడావిడిగానైనా ఉదయిస్తారు చంద్రుడు మటుకు సైలెంట్తో ఊహిస్తారు కాబట్టి చంద్రమసి ఇక అగ్ని అగ్ని అంటే దీపము మంట దాంట్లో కూడా తేజస్సుకోగలదు మీరు ఎప్పుడైనా అగ్నిని పరిశీలించండి అగ్నిని గమనించండి అగ్ని ఇట్ రియల్లీ భగవంతుని విభూతియే వైదిక ఋషులు అగ్నిని ఆరాధించారు సో ఆ అగ్నియందు వాడి ఈశ్వరుణ్ణి దర్శించారు అగ్నిర్దేవో ద్విజాతి మా వేద వేదవేత్తలు ఉన్నారే వైదికులు వీళ్ళకి దేవుడు ఎవరో తెలుసునా అగ్నియే వాడికి అగ్నియే దేవుడు అంచేతనే మీరు వేద పండితులు దేవాలయానికి వేద సభ పెట్టి సన్మానం చేస్తేనే వాళ్ళు దేవాలయానికి వస్తారు లేకపోతే వాళ్ళు దేవాలయానికి రానే రాష్ట్రం వాళ్ళ దాన్ని వాళ్ళు పోతూ ఉంటారు దేవాలయానికి వెళ్ళిపోవడానికి కిలో నిలబడ్డాను దండాలు పెట్టడానికి వేడి చేయటం మీరు ఎప్పుడైనా వేద పండితులు దేవాలయంలో స్వల్ నిలబడితే చూసేటమే మీరు కనుపడరు లేదా పండితులు కనుపడరు ఎందుకంటే వాళ్ళకి ఈ శాతస్థం ఉండదు ఎందుకంటే వాళ్ళ దేవుడు అగ్ని అగ్ని దేవో ద్విజాతీమా అలా దేవుడు అగ్ని మీరు అగ్ని గురించి ఆలోచించండి అగ్ని అగ్ని యొక్క స్వరూప స్వభావాలను మీరు పరిశీలించండి దీని మీద ఎయిటీన్త్ సెంచరీ నైన్టీన్త్ సెంచరీ సుమారు వంద నూట యాభై సంవత్సరాలు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సైంటిస్టులు అందరూ కూడా అగ్ని పరిశీలించేవారు వాట్ ఈస్ దిస్ హా ఏమిటి అసలు వాట్ ఈస్ ద ఫైర్ అని పరిశీలించారు తర్వాత తర్వాత కెమిస్ట్రీ బాగా అడ్వాన్స్ అయిన తర్వాత ఫైర్ అన్నది ఇట్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ ఈజ్ ఎవరివేర్ అగ్నిపల్లలో ఎనర్జీ ఉంది కానీ అగ్నిపొల్లని గీచినప్పుడు వచ్చిన ఫైర్ ఉంది చూసారా అది ఎనర్జీ యొక్క విభూతి దర్ ఇస్ సంథింగ్ గ్లోరియస్ అబౌట్ ఆ ఫైర్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఫిజిక్స్ తోటి దాన్ని జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అదేమవుతుందంటే ఎయిర్ అక్కడ ఉండే గాలి గాలి యొక్క కణములు అంటే ఆక్సిజన్ నైట్రోజన్ హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ ఈ గ్యాసెస్ ఉంటాయి చూసారా ఈ గ్యాసెస్ అన్నీ కూడా ఈ మాలిక్యూల్స్ చాలా ఎక్కువ వేడిని పొందుతాయి దే గెట్ హీటెడ్ అప్ దాన్ దే గెట్ హీటెడ్ అప్ అప్పుడు అవి దే స్టాప్ ఎమిటింగ్ లైట్ అప్పుడు మీకు అది ఫ్లేమ్ లాగా కనపడుతుంది కాబట్టి ఆ ఫ్లేమ్ వాట్ ఈజ్ ద ఫ్లేమ్ అది ఎలా పుడుతోంది ఎంత అది తక్కువ ఎక్కువ ఎత్తు ఎక్కువ తక్కువ ఎత్తు ఫ్లేమ్ లోపలే ఉంటుంది ఫ్లేమ్ టెరిఫరీలో ఉంటుంది టెంపరేచర్ అంతా లోపల టెంపరేచర్ అంతా టెరిఫరీ టెంపరేచర్ అంతా వాట్ ఈజ్ ది కంటెంట్ ఆఫ్ ఇన్సైడ్ టి ఫ్లేమ్ అవుట్సైడ్ టి ఫ్లేమ్ ఇది అంతా ఆ రీసెర్చ్ సైంటిస్టులు ఇచ్చే ఆ స్నేము వాడికి అదే దేవత అదే గాడ్ స్నేమిస్ హిజ్ గాడ్ ఆ స్నేమును అలాగే వాడు పరిశీలిస్తూ ఉంటాడు ఇది ఈ వైదికులు అలాంటి వాడు వాళ్ళు ఆ స్లేమును పెట్టుకుంటారు దానికే దర్ణం పెడతారు ఋగ్వేదం ఎలా ప్రారంభమైనది అగ్ని మీదే పురోహితం యజ్ఞ దేవముదం ఈ యజ్ఞానికి దేవుడు ఎవరో తెలుసున అగ్నియే నేను అగ్నిని స్ఫుతిస్తూ ఉన్నాను అగ్ని ఈడే ఈడే అహం ఈడే నేను అగ్నిని ప్రార్థిస్తూ ఉన్నాను అని స్వేమి స్వేమికి వాడు అగ్నిని దేవతగా వాళ్ళు ఆరాశిస్తారు వైదికుడు దేహత్యాగం చేసే ముందు నారాయణానో లేకపోతే రామానో అలా ఉండవు దేహత్యాగం చేసే ముందు వైదికుడే పౌరాణికుడు అలా అంటాడు వైదికుడు అలా సుపథ రాయే హే అగ్నే ఈ పాటికి నడిపించవయ్యా తీసుకుపోవాలంటుండే దేహము శిథిలమయ్యేది ఇంకా దీన్ని పట్టుకున్నది రేవాలి దానివల్ల కలిగేటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ కూర్చోవడం కంటే బయటికి పోతే ఫేలింగ్గా ఉంటుంది కదా ఇప్పుడు ఇల్లు శిథిలమైపోయిందండి దోడలు పడిపోతున్నాయి పైనుంచి మాసాలు దూరాలు అన్నీ ఊరి పడుతున్నాయి మట్టి మసాలను ఎత్మయబడుతుంది ఇంకా ఎంతకాలం ఉంటామండి ఈ ఇంట్లోనూ పోతే పోతుంది కదా ఇంకో ఇంటికి పోవచ్చు కదా అంటే నా అంతటి నేను పోలేను మరి ఎవరో హలో చేపట్టుకుని రాగి బయట పారేయాలి ఆ పని హే అగ్నిదేవా డూ దాట్ ఫర్ గాడ్స్టే డూ ఇట్ అగ్నేయ అయితే బయట పారేసినప్పుడు ముళ్ళ దారి ఉంటుంది నచ్చటి దారి ఉంటుంది ముళ్ళ దారిలో పారేకాయ బాబు సుపథ మంచి దారిలో మెత్తని దారిలో నన్ను తీసుకుపో ఎక్కడికి తీసుకుపోవాలి దుఃఖానికి తీసుకుపోవచ్చు సుఖానికి తీసుకుపోవచ్చు దుఃఖానికి ఎందుకమ్మా నువ్వు సుఖానికి తీసుకుపో సుభ రాయే అస్మాన్ మమ్మల్ని తీసుకుపో నీకు తెలుసు విశ్వాని దేవ బలినాని విద్వాన్ హే దేవా నీకు తెలుసు విద్వాన్ నీకు తెలుసు ఏమిటి మేము చేసుకున్న మంచి కర్మాలన్నీ కూడా నీకు తెలుసు మేము పుట్టినప్పటి నుంచి నిన్నే ఆరాధిస్తూ ఇంకా శరీరము శిథిలం అయిపోయాడు కాబట్టి తీసుకుపో అని ప్రార్థిస్తాడు భూ అంటే నమంది అనుకో ఇది ఈశావాసుపనిషత్తులో ఆఖరి ఉంటాం నీకు ఒకటికి పదిసార్లు నమస్కారం చేసుకున్నాము నమస్కారం చేయడం తప్ప ఇంకే పనిచర్య చేసే పరిస్థితి లేదు శరీరం శిథిలమై ఉన్నప్పుడు ఏ పనిచర్య చేస్తాను హోమాలు చేస్తారా లేదా ఏం చేస్తాను ఇంకొక దండాలు చేస్తారా అవేమి చేయలేదు నీకు దండం నిన్ను ఇలా చేయొచ్చి నమస్కారం నమ అనడం కూడా కష్టమే నమహ అంటున్నాము దానికే రోజు సంతోషపడి మేము ఇదివరలో చేసిన పుణ్యకర్మలను గుర్తు చేసుకుని మిమ్మల్ని మంచి దారిని తీసుకువెళ్ళు అని ప్రార్థించాం కాబట్టి వైదికుడికి ఎలా వాదితే అగ్ని చీకటి పడితే అగ్ని బతుకు అగ్ని చావు అగ్ని అంతా అగ్నే ఆ రూపంగా పరమాత్మయే జాగా చూడండి దేవుణ్ణి ప్రత్యక్షం చేసేయడమే ఇది ఇప్పుడు మీరు తీర్థయాత్ర ఇదే తీర్థం ఇంకేఖం తీర్థయాత్రకి దేన్ని దేనికోసం తీర్థయాత్ర చాలా గొప్పటి గొప్ప శ్లోకం ప్రత్యేక విద్ధి మామకం భాష్యత ఏ ఆదిత్య గతం ఆదిత్యాశ్చిదయం ఏదైతే ఆదిత్యుణ్ణి ఆశ్రయించి ఉన్నదో ఏమిటది ఏదైతే ఆదిత్యుణ్ణి ఆశ్రయించి ఉన్నదో అంటే ఏమిటది కింద ఏమిటది తేజ అది తేజస్సు ఆదిత్యుని ఆశ్రయించి ఉండాలంటే డబ్బులు మోసాలు అయితే లంకల బిందులో ఎవరు అంటున్నారేమో అలాగే ఆదిత్యుడిని వస్తుంది జనాలు సో మనకి ఏది కావాల్సి వచ్చినా దేవుడు ఆయన పెట్టు కూర్చుంటాడు మనం అలా దండాలు పెడుతుంటే మనం ఇచ్చేస్తూ ఉంటాడు అని ఈ రకమైన మత ప్రచారం అలా చేసి పెట్టారు మతాన్ని ఆ విధంగా ప్రచారం చేశారు మతాన్ని ప్రచారం చేయడం వరకు బాగుంది కానీ రాంగ్ మెసేజ్గా ప్రచారం చేయడం మటుకు ఏమీ బాగుండలేదు మతం ప్రచారం ఎలా ఉండాలంటే మనిషిని నేను నాది స్వార్థం నుంచి పైకి ఎలివేట్ చేసేదిగా మతాన్ని ప్రచారం చేయాలి అంతేగాని నేను నాది అనేటువంటి అహంకార మమకారాల్లో మరింత లోతుగా వాటిని దింపేసేట్లాగా ప్రచారం చేయకూడదు ప్రచారం చేయకూడదు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు చేశారు అనుకోండి దేవాలయంలో బ్రహ్మోత్సవాలకి రండి కోరికలన్నీ చేరతాయి పోస్టర్స్ వేయకూడదు ఎలా వెయ్యాలి పోస్టర్సు బ్రహ్మోత్సవానికి రండి సంసారం ఎప్పుడూ ఉంది ఇదే కనీసం ఓ రోజైనా సంసారాన్ని పక్కన పెట్టి బ్రహ్మోత్సవాలకు వచ్చి ఆ పరమాత్మ యొక్క మహిమను మీరు తెలుసుకోండి అని వెయ్యాలి అలా వెయ్యాలి పోస్టర్స్ అంతేగాని మా బ్రహ్మోత్సవాలకి రండి మా దేవాలయానికి రండి మీ కోలికలు చేస్తాయి మీకు సంతానం లేకపోతే మా దేవాలయాన్ని దండం సంతానం వచ్చేస్తుంది అంటే ఈ యువ బ్రహ్మచారులు లేడీస్ వీళ్ళందరూ తయారవుతారు మీకు డబ్బు ఎంత కావాల్సే అంతా మా దేవాలయంలో బ్రహ్మోత్సవాలు చేస్తే కోవిడ్ తీసుకుపోతుందంటే ఈ డబ్బు గృహం ఉన్న వాళ్ళందరూ బిజినెస్ పీపులందరూ వస్తారు మా దేవుడి దగ్గరికి వస్తే వీసా వచ్చేస్తుందంటే ఈ వీసా విద్యార్థులందరూ అక్కడే తయారవుతారు అక్కడే వీళ్ళందరూ ప్రత్యక్ష అసలు వీసా ఆఫీసులో ఇక్కడ ఈ సిటీలో పెట్టుకునే బదులు అక్కడే పెట్టేసుకుంటే పనిచేస్తుంది అలా ప్రచారం చేయకూడదండి అలా ప్రచారం చేయకూడదు దేవుణ్ణి మా దేవుడి దగ్గర పుస్తకం కింద లడ్డూలు ఇస్తాము అలాంటి ప్రచారాలు చేయకూడదు దేవుణ్ణి ప్రచారం చేసి దగ్గర ఎలా ప్రచారం చేయాలి చూడరా నీ సంసారం ఒకంత పక్కన పెట్టి స్వంత లాభము అలా నీ స్వార్థాన్ని పెంచులసే పక్కన పెట్టి మా దేవాలయానికి రా అక్కడ మా ఒక స్వామి ఉన్నారు ఆయన గీతను ఉంటారు విను అక్కడ పరమేశ్వరుని యొక్క సన్నిధి కలదు నిధి సుఖమా రాముని సన్నిధి సుఖమా అలా ప్రచారం చేయాలి రాంగ్ డైరెక్షన్ లో మతాన్ని ప్రచారం చేయడం చాలా తప్పదు కాబట్టి ఆదిత్య నియందు ఉన్నటువంటి తేజస్సు తేజస్సు అంటే దీప్తి ప్రకాశ అనే దీప్తి అన్నా అదే అర్థం ప్రకాశ అన్న అదే అర్థం అది ఎటువంటి ప్రకాశం అండి జగద్భాసయతే ప్రకాశయతి జగత్తును ప్రకాశింపజేస్తుంది ఎంత జగత్తును అఖిలం సమస్తం సకల జగత్తును ప్రకాశింపజేస్తాం మరి సూర్యుడైనా ఇంకా ఏమైనా ఉందా ఉంది ఏమిటి ఏత చంద్రమతి శేషభృతి చంద్రుని ఎందు ఏ తేజస్తుంది చంద్రుడికి శంకర విశేష అభివృద్ధులు అని అంటున్నారు అంటే మీరు సాయంకాలం ఎప్పుడైనా పూర్ణ చంద్రుణ్ణి చూశా పూర్ణ చంద్రుణ్ణి ఎప్పుడైనా చూడండి చంద్రుణ్ణి చూడండి ఒక అతను అన్నాడు నేను చూశాను ఎప్పుడు చూశాను క్రికెట్ మ్యాచ్ టెన్నిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు వాళ్ళు చంద్రుణ్ణి చూపించారు అది చూశాను అంటే నాకు సంతోషం ఏంటంటే ఆ క్రికెట్ మ్యాచ్ అనేది రికార్డు ఇచ్చేసి వాళ్ళు ఉన్నారే వాళ్ళకి కనీసం ఆ కెమెరాను ఒకసారి చంద్రుడికేసి తిప్పాలనేటువంటి వివేకం వాళ్ళకు ఉన్నందుకు వాళ్ళని మెచ్చుకోక తప్పదు మీరు చంద్రుడికే చూడండి ఒకసారి పూర్ణిమ నాటి చంద్రుడికేసి చూడండి మీకు మత్స్య కింద ఎప్పుడు మత్స్య ఉంటే దాన్ని మీరు ఎలా కావాలంటే అలా ఊహించుకోవచ్చు అది మత్స లక్షణం అది మీరు దాని ఓంలా ఉందని అనుకుంటే అలాగే నేను క్రిస్టియన్స్ ఆ చంద్రుల్లో మత్స శిరువ రూపంగా ఉందని వాడి కనుక భావన చేస్తే వాడికి అలాగే అంటారు మా గురువు గారి గడ్డాన్ని పోలి ఉన్నది ఆ చంద్రుల్లో మత్స అని మీరు అనుకుంటే అలాగే ఉంటుంది మీరు ఎలా కావాలంటే అలాగే ఉంటుంది ఎందుకంటే మనస్సు యొక్క పవర్ ఎటువంటి కవులు ఏమన్నారంటే అది మీ స్వంత ఆలోచన నేను పెట్టకండి అది కుందేలును పోలి ఉన్నది నాకు కవులు కవులు ఒక నిర్ణయం ఒక కన్వెన్షను ఇట్ ఈస్ ద కన్వెన్షన్ ఆఫ్ ది పోయే అని చెప్పలే దాన్ని కుందేలు అనే నిర్ణయం చేసేసారు కుందేలు కుందేలు కూర్చుందని కాదు కుందేలు వంటి మత్స శషము అంటే కుందేలు కాబట్టి శశీ అంటే కుందేలు గలవాడు అంటే కుందేలు కూర్చుందని కాదు కుందేలు పొందిన మత్స గలవాడు మత్స్య కాళిదాసు మహాత్మ కూడా ఉన్నాడంటే ఏకోహిరో సో ప్రసన్ని బాకే నిమజ్జతీందో కిరణే శివాంత అన్నాడు ఒక మనిషి ఉన్నాకండి అన్ని మంచి గుణాలే ఏదైనా ఒక చిన్న చెడ్డ గుణం ఉన్నా ఈ మంచి గుణాలలో ఆ చెడ్డ గుణము కలిసిపోతుంది ఎలాగంటే చంద్రుడి నుంచి వెన్నెలలు అలా కొట్టి పోసేస్తున్నాడ అంత వెన్నెల కాంతిలో చిన్న మత్స ఉన్నా అది లెక్కలోకి రాదు అంక అంటే మత్స కాబట్టి ఆ చంద్రుని ఎందు మత్స ఆ మత్స ఏదో చూసిన మీరు టెలిస్కోప్ పెట్టి చూస్తే అవి పర్వతములు ఆ పర్వతములు మత్సలాగా కనపడతాయి దూరం నుంచి ఎప్పుడైనా మీరు ఈ ఒక ఎత్తైన భవనం మేడమీకెక్కి ఇటువైపు చూస్తే ఆ అన్నపూర్ణ స్టూడియో దాటి అది మల్యాల హిల్స్ అక్కడ ఆ కొండల దాకల్లో కనపడతాయి అవి ఎలా కనపడతాయి దూరం నుంచి ఏదో చిన్న మత్సలాగా కనపడతాయి సంథింగ్ సిమిలర్గా చంద్రుడి మీద ఉండే పెద్ద పెద్ద కొండలు మత్సలా కనపడతాయి కాబట్టి శేషభృతి అంటే కుందేవులను తన ఎందు కలిగి ఉన్నవాడు అంటే శంకరులు ఇది ఉండే అని చెప్పట్లేదు ఒక కవుల యొక్క కన్వెన్షన్ హీ స్టేటెడ్ ఇట్ ఆ చంద్రుని ఎందు తేజ అవభాసం వర్తతే చంద్రుని ఎందు ఓ తేజస్సుంది ఎలా తెలిసింది మీకు అది చూడండి చంద్రుడు ఉదయించినప్పుడు భూమండలం ఎలా ఉంటుంది పిండి ఆదబోసినట్లుగా ప్రకాశిస్తూ ఉంటుంది గొప్ప ప్రకాశం ఉంటుంది సూర్యుడితో పోవద్దు అనుకుంటే శోభదానికి గలదు అటువంటి తేజస్సు అవభాసకం ప్రకాశింపజేసే తేజస్సు వర్తే ఉన్నది సూర్యుని ఎందు తేజస్సు గలదు ఉంది చంద్రుని ఎందు తేజస్సు ఉంది అగ్నియందు తేజస్సు ఉంది యచ్చ అగ్నౌ హుతే అగ్నికి హుతబహుడు అని పేరు అంటే మీరు ఏది హోమం చేసినా అది అగ్ని కొరియర్ సర్వీస్ అగ్ని అండి మీరు కొరియర్ వాడు ఏం చేస్తాడు మీరు ఏ అడ్రస్ రాస్తే వాళ్ళకి ఆ వస్తువు తీసుకెళ్ళి ఇచ్చేస్తారు అలాగే మీరు హోమం చేసి నెయ్యి హోమం చేసి సోమాజ స్వాహ అని హోమం చేశారనుకోండి ఆ హవిష్ని సోముడికి ఇచ్చేస్తాడు ఇంద్రాజ స్వాహ అని పెరుగు హోమం చేశారనుకోండి ఆ పెరుగుని ఇంద్రుడికి అప్పజెప్పేస్తాడు ఎవళ్ళకి కొరియర్ సర్వీస్ అగ్ని అగ్ని దేవాలయం జూత ఆ సీత ఎన్నో మంత్రం కూడా కలదు జూతహ అంటే కొరియర్ సో ఆ రకంగా డెస్క్ టు డెస్క్ కొరియరు అన్నట్టుగా ఇవన్నీ కృతము హోమం చేయబడిన ద్రవ్యములను మోసుకుపోతాడు వాహ మోసుకుపోతాడు మోసుకుపోయి అక్కడ ఎవరది వాళ్ళకి బట్వాడా చేస్తూ ఉంటాడు అదే అగ్ని అటువంటి అగ్నేయలు కూడా తేజస్సు కలదు తత్తేజ అగ్నేయల్లు కూడా తేజస్సు సరే మంచిదండి సూర్యుని ఎందు చంద్రుని ఎందు అగ్ని ఎందు తేజస్సు గలదు ఏమిటంటావు ఇప్పుడు ఆ తేజస్సు మాట ఏమిటి తత్తేజో విద్ధి ఆ తేజస్సు గురించి తెలుసుకో తెలుసుకుంటే చాలండి అయ్యల్లారా అమ్మల్లారా మీరు తెలుసుకుంటే చాలా ఏమీ చేయక్కర్లేరు ఏం చేయమంటారు ఏం చేస్తారో తెలుసుకోండి ముందు ఇది గీత కదా ఇక్కడ చెయ్యి కాదు తెలుసుకో విధి ఎందుకంటే జనాలు ఏం చేయాలనే అలాగే రెడీగా చేయడానికి కుస్తీ పట్టడానికి వచ్చినట్టుగా ఏం చేయమంటావు చెప్పు కుంపం పూజ మాకు అలాగే చేసి చేయండి కాదు లేకపోతే అయితే తలంబరాలు తీసేయండి పువ్వులన్నీ కొట్టి కొట్టి లేకపోతే పన్నీళ్ళు వేసేయండి ఏదో ఒకటి చేద్దామనే హడావిడే తప్ప తెలుసుకున్నామనే దృష్టే లేదు ఎవరికి కాబట్టి ఒక మొట్టికాయ వేసి తర్వాత చేద్దాం కాదు ముందు తెలుసుకో విద్ధి విజాలూహి తెలుసుకో తెలుసుకుని ఏం చేయమంటారు ఇంకో మొట్టికాయ తెలుసుకుని ఏం చేయమంటారని ప్రశ్న అడగద్దు తెలుసుకో తెలుసుకోవడం ముఖ్యమా చేయడం ముఖ్యమా ఇప్పుడు తెలుసుకుని ఏం చేయమంటారని అడిగాడు అనుకోండి వాడి అభిప్రాయాలు ఏమిటి చేయడం ముఖ్యం కాబట్టి వాడు అలాంటి ప్రశ్నలు వస్తున్నారు నేనేమంటానో చేసిన ఉద్ధరించి ఇదే ఉందిరా తెలుసుకో అని నేను అంటున్నా అంటే ఇప్పుడు ఏది ముఖ్యమైన ఇప్పుడు తెలుసుకోవడం ముఖ్యం చేయడం తెలుసుకోవడం చేయడం అది ఓ లెవెల్ తక్కువ తెలుసుకోవడం ఇది హై అట్లా కాదు కాబట్టి నో ఇట్ వాట్ దెర్ ఇస్ నోట్ దెన్ వాట్ జస్ట్ నో ఇట్ సూర్యుడు చంద్రుడు అగ్ని ఎక్కడ కనపడ్డా ఓహో ఐ నో that will transform your vision kabatte cheda cheda annam betta annam betta istapettali danu mede japakkarla that will follow kabatte telusuko em an teluskovali mama tam madiyam nadadi nadande avardande mama vishnoho sadhyotihi avaluvu nadi అదేవిట నువ్వేమో ఇక్కడ రథం మీద కూర్చుని ఆ వెలిగి నాదంటే వెలిగి అంటే విష్ణు నువ్వేమనుకుంటున్నా ఉన్నాను నేను రథం మీద కూర్చున్నాను అనుకుంటున్నా రథం నేను సర్వమును వ్యాపించి ఉన్నాను విష్ణు విష్ణు లోకంలో ఒక ఆయన కూర్చుంటాడు ఆయన కొంచెం వెలిగి ఎక్కడ అక్కడ అక్కడ పెట్టాడు అని దాన్ని అలాగా పురాణం కన్నా మార్చేది దయచేసి ఇట్ ఈస్ నాట్ దాట్ ఆ విష్ణు అంటే సర్వత్రా వ్యాపించి ఉండే పరమాత్మ ఆ పరమాత్మయ్యే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ విష్ణు లోపంలో కూర్చుని ఓపిసరంత ఈ దీపంలోనూ ఇంకోసారి ఆ దీపంలోనూ పెట్టిందా ఎలక్ట్రిసిటీ అలా పెట్టిందా నో ఎలక్ట్రిసిటీ ఎవరు విష్ణువు కూడా ఎవరు వే ఇది విష్ణు అంతనూ వ్యాపించి ఉన్నాడు వెనుకనే ఆయన విష్ణు అంతటా ఉన్నాడు సూర్యమండలంలో ఉన్నాడు మేఘంలో ఉన్నాడు చింత మీద ఉన్నాడు తాగు డబ్బాలో కూడా ఉన్నాడు కానీ తానుడబ్బాలో ప్రకాశించడు చింతశ మీద ప్రకాశించడు మేఘమండలంలో ప్రకాశించడు సూర్యుడిలో గొప్పగా ప్రకాశిస్తాడు విధీకంటే అలా ఉంది ఓం పూర్ణమద పూర్ణమిదూర్ణ పూర్ణమాదాయ పూర్ణమైవా వశిష్టతే ఓం శాంతి శాంతి శాంతి ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్ివర్ధనంధ